అది అది ఎలా ఉంటుందంటే సర్వయోగ ఐశ్వర్య సర్వజ్ఞాన శక్తిమత్ సత్వోపాధి ఆ సర్వమును ఘటిల్ల చేసే ఉపాధి యోగా అంటే ఘటిల్ల చేయుట కలుపుక అన్నింటినీ తర్వాత ఈశ్వర భావం సర్వమును శాసిస్తూ శాసిస్తూ నిలబెట్టే ఉపాధి సేతు అని వర్ణించారు అంటే ఇప్పుడు భూమి అంతరిక్షము ద్యులోకము చూడండి మూడు ఉన్నాయా మూడు చూడండి చక్కగా కలిసి ఉన్నాయి తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంలాగా విడిపోయి లేదు కదా కలిసి ఉన్నాయి కదా భూమి నుంచి అంతరిక్షము అంతరిక్షంలోంచి ఆ సూర్యుడు నక్షత్రాలు ఉండేటువంటి ఆ విశాలమైనటువంటి ఆకాశము అలాగ అన్నీ కలిసి ఉన్నాయి విడిపోయి లేవుగా కొంతమంది పప్పు వండుతారు పప్పు వండు వడ్డిస్తే ఆ పప్పు అంతా మూలకొస్తుంది నీళ్ళన్నీ ఇంకో మూలకొస్తాయి అలా కాకుండా ఇప్పుడు భూమి అంత ఇష్టమో దీలోకమో ఎలా ఉన్నాయి అలా విడిపోయి విడిపోయి ఇది భూమి ఇక్కడ మొక్కలు అయిపోయింది భూమి సెపరేట్ అయిపోయింది ఇంకా మళ్ళీ అంత గ్యాప్ వచ్చేసింది అప్పుడు మళ్ళీ ఏదో ఇంకో లోపం వచ్చింది మళ్ళీ గ్యాప్ వచ్చి అలా లేదు అంత కలిసి ఉన్నాయి అలా అన్నీ కలి అలా వర్ణించాయి స్విరణ్యగర్భస్ సమవర్తాగ్రే భూతపతి ఆసీత్ సృథివీంద్యాం సహా పృథివీంద్యాం దాధార అలా ధరించి పెట్ట సృథివీందముతే మాం ఇమాం పృథివీం ఇమాం దా ఉత దాధార కస్మై దేవాయ హిధేమ కస్మై అంటే ఏకస్మై దేవాయ హావిధేమ ఆ ఏకస్మై అఖండ దైవస్ దైవము సర్వ వ్యాపకము దాన్ని మేము ప్రార్థిస్తున్నాము కాబట్టి అలా కలిపెట్టే పెట్టినాడు అది సత్వగుణం ఆ సత్వగుణంలో ఉండే మహిమ కాబట్టి అది కలిపే సేతు ఈశ్వరుణ్ణి సేతువుగా వర్ణించారు సేతువు ఏంటి వస్తుందంటే ఈ తీరాన్ని ఆ తీరాన్ని నది విడగొట్టేస్తే ఆ విడగొట్టేసిన వాటిని కలుపుతుంది కలుపుతుంది సేతు అటువంటి సత్వగుణోపాధి ఆ ఉపాధి ఎందు సర్వజ్ఞానము గలదు సర్వశక్తి గలదు ఆ ఉపాధియులు అటువంటి ఉపాధి అది సత్వగుణోపాధి ఆ ఉపాధి రూపంగా ఈశ్వరుణ్ణిని ఆరాధించండి ఈశ్వరుణ్ణి మనం అలా ఆరాధించాలి రాజస తామసాలని ప్రవేశపెట్టనివ్వకు ఈశ్వరుని ఎలా ఆరాధించాలి ఇగో ఇలా ఆరాధించాలి ఈ సగుణం సాకారం కాదు సగుణం ఇగో ఈ పృథివీ అంతరిక్షం ద్యులోకం వీటినన్నిటినీ వ్యాపించి సత్తాస్ఫూర్తి రూపంగా నిలబెడుతున్నాడు సకల ప్రాణుల ఆ ప్రాణశక్తి రూపంగా వ్యాపించి ఉన్నాడు అని మరి శంకరులు చెప్పే ఈశ్వరుడు ఇలాగే ఉంటాడు శంకరులు చెప్పే ఈశ్వరుడు మావో బాగా ఉన్నాడు కాబట్టి అటువంటి ఈశ్వరు అక్కడికే సుగుణం అయిపోయింది అక్కడికి ఉపాధిని బట్టి వచ్చారు అక్కడ ఆయన మీరు బలాత్కారం బలవంత పెడితే మా లెవెల్కి దిగిరామాయా బాబు అంటే అప్పుడు ఒకసారి వాళ్ళు ఉపాధి పట్టు అడ్డంగా పెట్టి ఆయన దిగి వచ్చి చెప్తున్నమాట అటువంటి సగుణ సగుణ అంటే జీవుడు వేరు ఈశ్వరుడు వేరు భేదము ప్రావిషనల్గా ఉపాధిని బట్టి భేదము స్వీకరింపబడుతుంది అక్కడ కూడా ఉపాధి అనే మాట మాడతారు తప్ప భేదము అని చెప్పరు అంటే తాత్కాలికంగా ఒక ఉపాధిని పెట్టుకున్నాము ఉపాధి ఎప్పుడూ కల్పితమే ఉపాధి ఎప్పుడు యథార్థం కాదు ఉపాధిని బట్టి వచ్చే భేదము కూడా ఎప్పుడు కల్పితమే అవుతుంది ఆ కల్పిత భేదాన్ని మనం పెట్టుకున్న కావాలని కల్పిత భేదాన్ని పెట్టుకుని మనం ఒక ఉపాసనని సంభవం చేయుట కొరకు అలా చేశాం అటువంటి సగుణోపాసన కూడా అక్కడక్కడ భగవద్గీతలో చెప్పబడినది ఇది గీత యొక్క ఒక విహంగమ వీక్షణము అంటే బర్డ్ సైజు పదకొండు అధ్యాయాల గీతని శంకరులు అలాగా దాన్ని మొత్తం గీతను అంతా కూడా తిలక పట్టుకున్నట్టుగా పట్టుకుని ఇది కూడా గీత పదకొండు అధ్యాయాలు గీత ఎలా ఉందో చూసుకో అని చెప్తున్నా గీతమే నేను పదే పదే గుర్తు చేస్తూ ఉంటాను ఈశ్వరుని యొక్క పరిభాష ఆ కండిషన్ మీద కనుక కొంత సమలకపోతే ఈ గీత భాష్యము దీని దగ్గర కొంత కాబట్టి జాగ్రత్తగా దాన్ని మనం ఇన్వైట్ చేసుకోవాల్సి ఉంటుంది సాధారణంగా పన్నెండో అధ్యాయం అంటే ఇది భక్తి యోగము అని పేరు దానికి భక్తి యోగం అనేప్పటికీ భక్తిలో భక్తి పేరుతోటి లోకంలో చలామణిలో ఉన్నటువంటి లక్షణాలన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి అందరూ బిలవిల లాంటితో ఒక పెద్ద హాల్ కలుపులు ఓపెన్ చేసి భక్తులందరూ దీంట్లోకి రండి అంటే బయట ఎవరు నిఘడం అందరూ లోపలికి సో అలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొంతమంది ఏమంటారంటే భక్తి యోగం అంటే భక్తి చేస్తాము ఎవరి ఎవరి ఎడల భక్తి చేస్తాము ఈశ్వరుడు ఎడల ఆ ఈశ్వరుడు అంటే ఏమిటి అంటే ద్విభుజ శ్రీకృష్ణ రూపము ఎడల భక్తి చేయుట అని కొంతమంది అలాగా దీన్ని పన్నెండో అధ్యాయాన్ని అలా ఫిక్స్ చేసుకున్నారు అక్కడ ఎక్కడా ఉండదు విభుజ శ్రీకృష్ణ రూపము అని మేము పన్నెండో అధ్యాయం కనపడదు కానీ దాన్ని అలా వెళ్ళి ఫిక్స్ చేసి పెట్టుకున్నా శ్లోకాలను అన్నిటినీ ఆ వర్ణించే ప్రయత్నం చేస్తా ఇంకో ఇంకో కొంతమంది ఆచార్యులు ఏం విభుజ శ్రీకృష్ణ రూపము అది సెకండ్ రేటే ఫస్ట్ రేట్ చతుర్భుజ నారాయణ రూపమే ఇప్పుడు మహారాజు గారు ఉన్నారు మహారాజు మారు వేషం వేసుకుని నగరంలో సంచారం చేస్తాడు ఆ మహారాజు ఓ వేదవాడి వేషం వేసుకుని పూటకోణమ్మ ఇంటికి వెళ్ళాడు వెళ్ళి పూటకోళమ్మ వంటించిన ఆహారం తిని అసలు అక్కడ వాతావరణాన్ని తెలుసుకుని వచ్చాడు మళ్ళీ రాజప్రసాదానికి వచ్చేసి ఆ బేదవాడి డ్రెస్ అంతా తీసేసి మహారాజు యొక్క రాజోచితమైన వస్త్రాలను ధరించి ఆయన అంతఃపురంలో లేకపోతే కోర్టులో సింహాసనం మీద కూర్చున్నాడు ఇప్పుడు మీరు చెప్పండి మహారాజు యొక్క యథార్థ స్వరూపమేవి పూటకోళం ఇంట్లో కనపడిన భేదవాడి రూపమా లేక ఈ సింహాసనంపై కూర్చున్నటువంటి రూపమా ఏది ఆయన యొక్క యథార్థ రూపము అంటే సింహాసనం లేని కూర్చున్న రూపమే యథార్థ రూపము మరి పూటకోళం ఇంట్లో భేద భేదవాడి రూపమేది అది ఊరికే తాత్కాలికంగా ఒక ప్రయోజనం కోసం స్వీకరించిన రూపమే తప్ప అది యథార్థ రూపము కాదు అని స్పష్టంగా తెలుస్తూనే ఉంది అదేవిధంగా చతుర్భుజ నారాయణుడు వైకుంఠ వాసి అది యథార్థ రూపము దానికే మీరు భక్తి చేయాలి ఈ శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఇవన్నీ కూడా పూటకోళ్ళమ్మ ఇంట్లో వేషాలు వేసుకు వెళ్ళాడు కృషి కాబట్టి వీటికి కూడా మీకు తెలుసుకుని దండం పెట్టడం ఉంది ఆ ఈ పూటకోళ్ళమ్మ ఇంట్లో ఉన్న వేషము యొక్క మహిమ ఏమిటి ఆ మహారాజుకి కనెక్షమే మహిమ కాబట్టి చతుర్భుజ నారాయణ రూపం భక్తి చేయాలి అని కొంతమంది ఆచార్యులు ఈ భక్తి యోగాన్ని అలా వ్యాఖ్యానించారు ఈ రెండు రకముల ఆచార్యులు మనకు కనపడతారు తర్వాత దాంట్లో హ్యూమన్ సైకాలజీ కూడా మీకు ఒకడు ఆ ఈశ్వరుణ్ణి రూపంగా అవతారం అనే పేరుతో మానవుడు రూపంగా ఒక రూపంగానే వర్ణిస్తాడు రూపంగానే ఆరాధిస్తాడు కానీ మానవుడు రూపంగా ఆరాధించాలి అనే సైకాలజీలో ఒక ఆచార్యుడు ఉంటే మానవు రూపం మరి అంత మానవ రూపం చేసేయద్దు ఎంతో కొంత భేదాన్ని పెట్టుకోవాలి మానవుడిని పోలి ఉండాలి కానీ మానవుడి కంటే సుతీరియర్ ఉండాలి తర్వాత దేవుడు అన్నవాడిని మనలో ఒకడిని చేసి పెట్టేసుకోకూడదు దేవుడు అన్నవాడిని మనలో ఒకడిని చేసి పెట్టేసుకోకూడదు ఇప్పుడు ఇంటికి అల్లుడు వచ్చాడు అనుకోండి కొత్త అల్లుడు వాడిని మొదటి రోజే దాదా వచ్చి నీళ్ళు చూడని అలా పెట్టేసి కొంచెం మొదటి రోజు కలిస మూడు రోజులైలా వాడికి కొంచెం స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి కానీ మొదటి రోజే వాళ్ళని మనలో కలిపేసుకోకూడదు వాడికి కొంచెం స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి మొదటి అలాగే దేవుణ్ణి మనలో కలిపేసేసుకుని ఇంకేమి ఇంకా దేవుడి ఏమిటి దీన్ని థియాలజీ అంట థియాలజియన్స్ దేవుణ్ణి మనలో కలిపేసుకోవడాన్ని ఒప్పుకో నేను థియాలజియన్తో మాట్లాడాను మీరు ఈ అద్వైతులు వచ్చి అంత కన్ఫ్యూషన్ చేసేసి అసలు దేవుడికి మనిషికి ఉండే భేదాన్ని చెడగొట్టు పెట్టేసరిగా మీరు అన్నాడు ఆయన అతడు అంటే అలాగే అర్థమైతే ఉంటే భేదం లేకపోవడమే అర్థమైతే కదా అంటే భేదం లేకుండా ఎలా కుదురుకుతుందా దేవుడు అలా మూర్ఖంగా మాట్లాడతావు భేదం లేకుండా ఎలా కుదురుకుతుంది దేవుడులో దేవుడు ఒక్కడే కొట్టాడు నేను దేవుడుమైతే మరి నువ్వు ఈ టికెట్ కొనుక్కుని విమానంలో తిప్పుకోవాల గాలిలో వెళ్ళొచ్చు కదా అంటే ఇలాంటి హేతు దేవుడికి ఆ భేదాన్ని నువ్వు చెడగొట్టేయకు దాన్ని పాడు చేసేయకు అని చెప్పేసి నా మీద కోప్పడ్డాడు ఒక థియలాజీ వల్లేవయా మా నా దారి మాది మా గోళ మాది నువ్వు విశ్రాంతిగా నువ్వు హైగా ఉందని నేను అతనితో ప్రేమగా చెప్పేసి వచ్చేసాను కాబట్టి థిలాజియన్స్ దే వాంట్ ఎ గాడ్ సెపరేట్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్ అవే ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్ మన మన మురికిలోకి మన మురికి కోపం సంసారం అంటే మురికి కోపం మన మురికి కోపంలోకి దేవున్న లాగేజ్ పెడితే అదేమీ శోభ కాదు కాబట్టి ఏదో అప్పుడప్పుడు ఏదో ఆ కథ ఏదో పరిస్థితులు బాగుండక ఆ ధర్మం మరీ చనిపోయినప్పుడు అప్పుడప్పుడు వస్తాడు దాన్ని కొంచెం సెకరేట్ చేసేసి అలా విజిట్ చేసేసి వెళ్ళిపోతాడు విజిటింగ్ సైంటిస్ట్ లాగా అలా వచ్చేసి వెళ్ళిపోతాడు అంతేగాని ఈ మురికిలోనే పడి ఉండిపోడు ఆయన యొక్క యథార్థ స్వరూపము నారాయణ రూపము చతుర్భుజ రూపము దానినే మనం ఆరాధించాలి అనే బేసిస్ మీద ఆచార్యులు వ్యాఖ్యానిస్తారు మరి శంకరులు ఎక్కడ ఫిట్ అవుతారు శంకరులు ఈ ద్విభుజ రూపాన్ని చతుర్భుజ రూపాన్ని ఆయనేమి కాదనరు ఆయన పని కట్టుకుని వాటిని తిరస్కరించమని ఆయనేమి చెప్పరు మీరందరూ హరే రామ హరే రామా మీరు భజన చేస్తే ఆయన కూడా భజనలో జాయిన్ అవ్వడానికి ఆయనకేం అభ్యంతరం ఉండదు బట్ ఆయన కడుపులో మాట చెప్పమంటే ఆయన ఏం చెప్తారంటే చూడబయా విశ్వ విశ్వమూర్తి విశ్వరూపం యొక్క ఉపాసన చేయి విశ్వరూపోపాసన చేయి తప్ప విభుజోపాసన చతుర్భుజోపాసన వీటికంటే కూడా విశ్వరూపోపాసనకు ఆయన ప్రాముఖ్యాన్ని ఇస్తారు అంటే ఏమిటి సగుణంలో ఉంటారు నిర్గుణం నుంచి సగుణం దాకా వస్తారు అంటే సగుణం నుంచి ఇంకో మెట్టు దిగి సాకారము అనే మెట్టు దిగదు ఆ మెట్టు దిగరు సగుణంలోనే ఉంటారు అంటే కాదండి శంకరాచార్యులు ఇక్కడ ఏదో స్తోత్రం రాశారు ఇక్కడ హనుమంతుడు స్తోత్రం రాశారు అక్కడ మరో స్తోత్రం రాశారు అంటే ఆ శంకరాచార్యులు అందరూ లేరు అందరూ శంకరాచార్యులే కదా ఇప్పుడు డెబ్భై ఏడో శంకరాచార్యులు ఇప్పుడు ఉన్నారు ఎంతమంది శంకరాచార్యులు వచ్చారు కాబట్టి ఆ శంకర్లు లేరు ఈ శంకర్లు కాదు శంకర్లు పేరు మీరు టెలిఫోన్ బుక్ తీసుకొస్తే థౌసండ్ నియమ్స్ లైక్ దాట్ సంసింగ్ లైక్ దాట్ ఆ శంకర్లు పద్ధతి కాబట్టి శంకరుల యొక్క స్వరూపే విరాట్ విరాట్ భక్తి మీరు ఆ విరాట్ని భక్తి చేయాలి భేద దృష్టితో ఉపాధి ప్రయుక్తంగా సగుణరూపంగా మీరు భక్తి చేయదలుచుకుంటే ఆ విరాట్ని మీరు భక్తి చేయాలి హిరణ్య గర్భుడన్నా అటువంటి భక్తినే చేయాలి అటువంటి ఉపాసనని శంకరులు ప్రస్తావించారు హిరణ్య గర్భుడు అంటే సర్వయోగైశ్వర్య సర్వజ్ఞాన శక్తిమతు సత్వోపాధే సత్వోపా శుద్ధ సత్వ ప్రధాను హిరణ్య గర్భుడు మలిన సత్వ ప్రధానుడు జీవుడు అని మీకు ఆ భేదం నిలబడుతుంది కల్పిత భేదం ఉపాధిని పడుతుంది ఆ భేదంలో మీరు ఆ భేదప్రయుక్తమైన పూజ ఉపాసన ధ్యానము రెండో అధ్యాయం ఉన్నది పదో అధ్యాయం వరకు అక్కడక్కడ చెప్పబడి అక్కడక్కడ చెప్పారు విశ్వరూపాధ్యాయే టూ రెండో అధ్యాయం నుంచి పదో అధ్యాయం దాకా చెప్పారు కదా పదండోధ్యాయం ఏంటి టూ విశ్వరూప అధ్యాయం మరి పేరు విశ్వరూపాధ్యాయం అని పేరు దాన్ని ద్విభుజాధ్యాయమునో చతుర్భుజాధ్యాయమునో అనకుండగా ఎందుకంటే దాంట్లో ద్విభుజ అనే మాట నిలబడుతుంది చతుర్భుజ అనే మాట కూడా ఉంటుంది మాట ఉన్నంత మాత్రాన దాన్ని హైలైట్ చేసేసి కూర్చొ దానికి విశ్వరూప విశ్వరూపాధ్యాయము అంటే పరమేశ్వరుడు విశ్వమురూపముగా ఉండి తాను ప్రతిపాదించేటువంటి అధ్యాయం ఆ అధ్యాయంలో ఏం చెప్పారు ఐశ్వరం ఆం సమస్త జగదాత్మరూపం విశ్వరూపం పదీయం దర్శితం ఉపాసనార్థమేవా ఇక్కడ త్వయా పచ్చప్తు ప్రయోగం చేస్తున్నారంటే అర్జునుడు శ్రీకృష్ణుణ్ణితో మాట్లాడుతున్నట్టుగా అర్జున వాచాన్ని కదా మరి దానికి అవతారి ఏమాయ శ్రీకృష్ణ నీవు ఈ విశ్వరూపాధ్యాయంలో మీ యొక్క విశ్వరూపాన్ని చూపినాడు స్వదయం విశ్వరూపం ఎటువంటి విశ్వరూపము ఐశ్వరం ఈశ్వరుని యొక్క మహిమతో కూడిన విశ్వరూపము మహిమ అంటే యొక్క చెప్పాం విశ్వరూపాధ్యాయంలో మహిమని చెప్పాం మహిమ అంటే మెరకిల్ కాదు ఇట్ ఈజ్ నాట్ ఎ మెరకిల్ ఇట్ ఈస్ నాట్ ఎ ట్రిక్ ఇట్ ఈజ్ ద గ్లోరీ మహిమ అంటే గ్లోరీ అది ట్రిక్ కాదు వెరగ్గిలు కాదు అది గ్లోరీ ఇప్పుడు సూర్యుడు కాంతి సూర్యుడు ఎలా ప్రకాశిస్తున్నాడో చూడండి పేట్రీని పోయి ప్రకాశం చేస్తుంది తడాఖ చూపిస్తాననే ప్రకాశిస్తుంది అది అది మహిమంటే భూతద్ధం పెట్టారనుకోండి తక్కువ మన కాగితం మళ్ళీపోతుంది అది మహిమంటే అది ట్రిక్ కాదు అది మహిమలు ఉన్నాయంటే ట్రిక్కులు ఉన్నాయని ట్రిక్కుల్లో క్రిక్కులు అంటే అది వేస్ట్ ఎందుకు పనికినారని మహిమ అంటే గ్లోరీ సో అటువంటి ఈశ్వరుని యొక్క మహిమతో నిండిన విశ్వరూప దర్శనము ఈ విశ్వరూపము ఇది ఆద్యం సృష్ట్యాది ఎందు ప్రకటమైన రూపము అది ఇది ఈ సృష్టిని సర్గము విసర్గము అని ఉంటాయి సర్గము అంటే ఏమిటి ఆ నిర్గుణ పరబ్రహ్మ నుండి సత్మగుణోపాధి ద్వారా హిరణ్య గర్భుడు అది సర్గవుడు పురాణ పరిభాషలో చెప్పాలంటే విష్ణువు యొక్క నాభికమలం నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు ఇది సర్గము ఇంకా విసర్గము అంటే ఈ బ్రహ్మదేవుడు ఈ సకల ప్రాణులను సృష్టించాడు ఇది విసర్గము వేదాంత పరిభాషలో చెప్పాలంటే నిర్గుణ పరబ్రహ్మయుడు సత్వగుణోపాధి ద్వారా హిరణ్యగర్భుడు ప్రకటమవుతాడు ఆ హిరణ్యగర్భుడు తానే ఈ సకల జగద్రూపంగా ప్రకటమవుతాడు హిరణ్యగర్భ సమవర్త అగ్రే అగ్రే సమవర్త అది సర్గం సదాధారృథివీం జాతే అది విసర్గం భూత్య జాతపతిరేక ఆసీత్ అది విసర్గం మొట్టమొదటి ఆయన ప్రకటమయ్యాడు ఆ తర్వాత సకల ప్రాణికోటికి ఏకైక ప్రభువుగా ప్రకటమైనాడు అది నిసర్గం కాబట్టి అది ఆద్యం అంటే ఈ సకల జగత్తు ఆవిర్భవించడానికి ముందే ఆ హిరణ్య గర్భరూపంగా నీవు ఆవిర్భవించి అలా ఆవిర్భవించి ఆ తర్వాత సమస్త జగదాత్మరూపము సకల జగద్ూపంగా ప్రకటమైనావు అదే విశ్వరూపము అటువంటి నీ విశ్వరూపాన్ని నీవు చూపించావు ఎందుకు చూపించేటంటారు అంటే అర్జునుణ్ణి అర్జునుణ్ణి సంతోషపెట్టడం కోసం లేకపోతే అర్జునుణ్ణి చమత్కారం చమత్కారం అంటారు చమత్కారం చేయడం కోసం లేకపోతే అర్జునుణ్ణి మెప్పు కోసం చూపించవు ఎందుకు ఆ విశ్వరూపాన్ని ఎందుకు చూపించారంటే ఉపాసనార్థమేలా మీరు సకల జనులు కూడా అర్జునుని యొక్క అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకుని విశ్వరూపాన్ని చూపించడం ద్వారా సకల జనులకు సందేశం చూడండి మీరు మీరు దేవుణ్ణి వెతికే ప్రయత్నం చేయొద్దు ఈ సకల జగద్ూపంగా దేవుడే ఉన్నాడు జగదేవ హరి హరిదేవ జగత్ అని అది విశ్వరూపం ఆ చేయాలి కొండ కనపడుతుంది కొండ కనపడితే ఓహో కొండ రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు మేఘం కనపడితే మేఘం రూపంగా ఈశ్వరుడు వచ్చాడు వర్ష రూపంగా ఈశ్వరుడు వచ్చాడు అదిగో ఎండ సూర్యుడు రూపంగా ఈశ్వరుడు రాత్రి చంద్రుడు రూపంగా ఈశ్వరుడు నక్షత్రాల రూపంగా ఈశ్వరుడు ఒక యంగ్ మ్యాన్ ఆ రూపంగా ఈశ్వరుడు మం కుమారతవా కుమారి ఒక యంగ్ ఆ రూపంగా ఈశ్వరుడు త్వం జీర్ణో దండేన వంచసిసి నువ్వు ముసలివాడవై కట్టె పట్టుకుని కుంటుకుంటూ వెళ్తున్నావు లీవే ్రీ ంపుమాం సర్వహాభవసి అంటే ఏదో ఒక మంత్రం ఉగేదో మంత్రం పూర్తి మంత్రం గుర్తు రాలేదు ఆ రకంగా మీరు సర్వగుణంలో ఈశ్వరుణ్ణి దర్శించేటువంటి ఉపాసన అదే అండి విశ్వరూప ఉపాసన ఆ ఉపాసన మీరు చెయ్యండి అని చెప్పడం కోసమని ఈ విశ్వరూపాన్ని నీవు చూపించినావు అని అర్జునుడు అంటున్నాడు బాగానే అర్జునుడు అంటున్నట్టుగా శంకరులు అవతారికిన బిల్డప్ చేస్తున్నాడు తక్ష దర్శయుత్వ ఉత్తవానసి మత్కర్మకృత్ ఇత్యాది ఆ విశ్వరూపాన్ని చూపించి ఏ అర్జున ఈ విశ్వరూపం చూసావు కదా నువ్వు ఈ విధంగా భక్తిని చెయ్యి అని కూడా చెప్పావు నువ్వు ఎలా చెప్పావు మత్కర్మకృత్ మత్పరమ మత్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతు ఎస్సమాతి పాండవ అని చెప్పి నువ్వు నన్ను ఉద్దేశించి విశ్వరూపాన్ని చూపించి నేను నిన్ను ఏ విధంగా భక్తి చేయాలో కూడా నీవు చక్కగా నిర్దేశించి ఉన్నాము ఆ మత్కర్మకృతు మత్పరమహ అది సగుణోపాసన ఎందుకంటే జీవుడికి ఈశ్వరుడికి సత్వగుణోపాధి పూర్వకమైనటువంటి ఒక ఉపాధిని స్వీకరించి ఎత్కించ భేదాన్ని స్వీకరించి నేను ఈశ్వరుణ్ణి ఈ విధంగా భావన చేసుకుంటాను నేను చేసే కర్మలంతనీ కూడా మత్కర్మకృతు ఈశ్వరార్పణ బుద్ధితో చేసి కర్మయోగాన్ని తీసుకుంటాను నేను కోరే పరమ లక్ష్యము ఈశ్వరుడే ఆ ఈశ్వరున్నే నేను చేరుకోవాలి ఈ సాంసారిక విషయంలో ఎందు నేను సంఘాన్ని విడిచిపెట్టాలి ఏ ప్రాణి కూడా నాకు వైరము అనవసరము వైరము పనికిరాదు ఎందుకంటే ఆ ప్రాణి లోపల దేవుడే ఉంటాడు కనుక వాడి మీద వైరము పనికిరాదు మన వాళ్ళు కథలు మంచి మంచి కథలు చెప్పేవారు మన ఈ కథల్లో ఉండే సారం పట్టుకోవాలి ఒకతను భక్తుడు ఒక గేది గేది అంటే ఈ పశువులు తిరుగుతూ ఉంటాయి ఆ గేది తను పెట్టుకున్న పూజా సామగ్రిని తొక్కేస్తుంది గేది ఏం చేస్తుందండి మీరేమో రోడ్డు మీద గొబ్బెల్లో ఏదో లేవుడు పూలు పెట్టి బంతు పూలు పెట్టారనుకోండి రోడ్డు మీద పెట్టి దాని మీద చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారనుకోండి ఈ లోపల ఒక గేది లంబర్కింగ్ గ్యాష్ మీద అటుకేసి వచ్చిందనుకోండి అది ఏం చేస్తుంది మీరు ఇక్కడ మీరు ప్రదక్షిణ అయ్యేటట్టు మన డైరెక్షన్ మారుస్తుందా అది మార్చదు అలా పోతా ఉంటుంది దాన్ని చూసి కందారు పడి వీరు పక్కకి తప్పుకుంటారు పక్కకి తప్పుకుంటే అది ఏం చేసింది ఆ ఆ గొబ్బిళ్ళలో పెట్టుకున్న బొమ్మలు అన్నింటినీ కూడా తొక్కేసి అంత దాన్ని దాన్ని వెళ్ళిపోతే దేవుడికి ఎంత చేస్తావా అని వీరు కట్టిపుచ్చుకుని కొట్టేస్తారు దాన్ని కొట్టేస్తే ఆ రోజు రాత్రి దేవుడు కళ్ళలో కనపడేది ఏమయ్య నువ్వు భక్తుడి నన్ను కట్టితో కొట్టేశావు చూడు నా లీపు చూడు ఎంత వాతలు పడిపోయి ఉన్నాయి అని అంటాడు దేవుడు అంటే మీరంటాడు నేను నేను ఎప్పుడు కొట్టాను బాబు నేను గేదెని కదా కొడతా అంటే గేదంటే నేనే గేది లోపం నేనే ఉన్నాను ఇది కథ ఈ కథను బట్టి మీకేమర్థమైంది కాబట్టి మొత్తం నిర్వహణ సర్వభూతోషు సకల ప్రాణులయంలో కూడా వైరము లేకుండా అది ఆ విశ్వరూపోపాసనకి చాలా ప్రధానమైన లక్ష్యం ఆయన ఎవరో మహాత్ముడు ఒక గొప్ప భక్త శిఖాము నామ్ దేవో ఆయన చపాతీలు పెట్టుకుని సబ్జీ ఓపెన్ చేసి పెట్టుకుందాం అనుకున్న లో మంచినీళ్ళు తెచ్చుకునేప్పటికీ కుక్క ఈ రెండు చపాతీలు రాసుకొని వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే ఈయన కుక్కలు అనుకాలి ఈయన పరిగెడతారు ఈ తరువు వస్తురనే వాళ్ళు అది అరుక్కుంటుంది ఈదేమిటి అయ్యే చపాతీకి చెట్నీ నువ్వు వస్తున్నావు సబ్జీ లేకుండా చపాతీ రుచిగా ఉండదు ఇక సబ్జీ నువ్వు తీసుకోలేదు ఓ సునకమా నువ్వు సబ్జీ తీసుకోకుండా చపాతీ మాత్రమే పటికెళ్ళిపోయావు అలాగే సబ్జీ అర్ధించడానికి నీళ్ళు పరిగెడుతున్నా వైర సర్వభూతే వైరం అనేది లేనే లేదు నో వైరం వైరం ఉండక్కదా ఒక అథం అసలు పాజిటివ్ గా అని అడుగుతారు ఆధునికులు ఆధునికులు అంటే లౌకికులు వైరం లేకుండా ఎలా అడుగుతుందండి అని అడుగుతారు కృష్ణ నేను ఇంకొక కథని చెప్తా అంటే నేను కొంచెం డైగ్రస్ అయి చెప్తున్నా ఆ శ్లోకం చెప్పాను మళ్ళీ ఆ శ్లోకానికి రిఫరెన్స్ వచ్చింది కదా ఆయన నామదేవ్ చంద్రభాగా నదిలో స్నానం స్నానం చేసి ఎట్లు అలా ఎక్కాలి ఆ చంద్రభాగా నది ఎక్కడో ఇంకే ప్రసరంతా నది ఏ నది అంటే పెసన్నత ఆ మెట్లన్నీ ఎక్కి వచ్చేప్పటికీ ఎవరో ఒక అల్లరి రౌడీ ఒకటి ఉంటారు ఈ రౌడీకి ఏమిటంటే కొంచెం శాడిజం ఉంటుంది అంటే ఎదగవాడిని దుఃఖపెట్టి తను సంతోషం ఉంటారు ఈయన మీద మట్టి వేస్తారు మట్టి వేస్తే వాసులేవా వాసులేవా పోయి మళ్ళీ స్నానం చేసేస్తారు మళ్ళీ మట్టు వేస్తారు మళ్ళీ వాసులేవా వాసులేవా అక్కడ ఏదో కౌడంగు అది ఉంటే అది పరస్థాయి మళ్ళీ వాసన వాసన వెళ్ళాలనుకుంటే మళ్ళీ స్నానం చేసి వస్తాడు ఈ రకంగా పదకొండు సార్లు వీడు మట్టి వేస్తారు పదకొండోసారి ఆయన స్నానం చేసి వస్తుంటే అప్పటికి వీడికి పశ్చాత్తాపంత అపరాధన చేసుకున్నాడు అప్పుడు అతను వీడికి ఇతనికి పాదాభివందనం చేయబోతాడు ఆ మట్టి వేసిన వాడు మనం ఆయన ఈయన పాదాభివందనం చేయబోతుంటే ఈయన తిరిగి పాదాభివాదనం చేసుకున్నాడు ఈయన రెండు తలలు కొట్టుకుంటాడు ఎందుకంటే ఈయనకి అభివాదం చేయాలని ఆయన అనుకుంటే అతనికి ఈయన అభివాదం చేసుకున్నాడు అతనికి డౌట్ వస్తున్నాయా నన్ను క్షమించమని కోరడం కోసం నేను మీ పాదాలు మీరు నా పాదాలు ఎందుకు కొట్టుకుంటున్నారు అని అనుకుంటారు పదకొండు సార్లు చంద్రభాగాలలో స్నానం పదకొండు రోజులు ఇరవై రెండు సార్లు ఆ నామాన్ని అదనంగా స్మరించేటువంటి భాగ్యం నీ వల్ల నాకు కలిగింది కనుక నీవు నాకేనాడు మహోపకారం చేసేవి కనుక నీ పాదాలు నేను తప్పుకుంటున్నాను అని ఇన్నాడు వైరానికి తామే ఉంది వైరానికి తాము ఏమి నిర్వైర సర్వభూత అది విశ్వరూప ఉపాసన యొక్క రాసి ప్రధాన లక్షణం సో ఈ విధంగా నువ్వు నాకు ఉపదేశించావు ఏ విధంగా భర్త్యం చెయ్యాలి అనే విషయాన్ని కూడా నీవు నాకు ఉపదేశించావు అత అహం అనయో ఉభయ పక్ష విశిష్టతర బుభుత్సయా వాం పృచ్చాము ఇది కాబట్టి ఈ రెండు పక్షముల రోజు మేది శ్రేష్టమైనది అది నేను తెలుసుకోవాలి అందుకోసం నేను ప్రశ్నిస్తున్నాను అని అర్జునుడు అంటున్నాడు ఇంకా ప్రశ్నలోకి రాకముందే ఆ ప్రశ్న గురించి విచారం ఇక్కడ అర్జునుడి ప్రశ్న ఏమిటి మీరు స్థూలంగా చూసినట్లయితే భక్తి గొప్పదా జ్ఞానం గొప్పదా అని అడిగినట్టు అనిపిస్తుంది అని అడిగినట్టు అనిపిస్తుంది స్థూలంగా చూస్తారు భక్తి గొప్పదా జ్ఞానం గొప్పదా అలా ఉండదు ప్రశ్న అది కాదు ప్రశ్న భక్తి గొప్పదా జ్ఞానం గొప్పదా ప్రశ్న కాదు తప్పదు ఆ ప్రశ్న అలా అర్థం చేసుకోకూడదు ఆ శ్లోకాన్ని చూసి ఎందుకంటే ఆ శ్లోకంలో భక్త స్వాంపర్యం పాసి అయినదో భక్తి లాగా అక్షరం అవ్యక్తం అన్న చోట అది జ్ఞానంలాగా కాబట్టి భక్తి వేరు జ్ఞానం లేరు కాబట్టి ఇది గొప్ప అది కాబట్టి భక్తి గొప్పదా జ్ఞానం గొప్పదా అడిగినట్టుగా స్వీకరించకూడదు ఇప్పుడు మీరు భోజనం పెడతారు ఆకలిగా ఉన్నవాడికి భోజనం పెడతారు భోజనం పెట్టినప్పుడు పప్పు గొప్పదా పెరుగు గొప్పదా చెప్పండి ఏమండి ఏం ప్రశ్న ఉండదు అలా ఉంటుందా ప్రశ్న తప్పు కదా ప్రశ్నది అలా అడగకూడదు మీరు పప్పు తింటారా పెరుగు తింటారా అని అడిగినట్టుగా లేదు పప్పు తినేసి అతను వస్తుంది అంతే గారే అలా ప్రశ్న తప్పు భక్తి గొప్పదా జ్ఞానము గొప్పదా ఏమిటి భక్తి గొప్పదే జ్ఞానము గొప్పదే ఇప్పుడు బీఎస్సీ గొప్పదా ఎంఎస్సీ గొప్పదా ఏది గొప్ప అంటే నేను అడిగాను నువ్వేం చదువుతున్నావు నేను బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్నాను అయితే బీఎస్సీయే గొప్ప నేను బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో ప్యాస్ అయ్యాను అయితే బీఎస్సీ గొప్ప కాదు ఎంఎస్సీ గొప్ప అలా ఉంటుంది కానీ భక్తి గొప్ప జ్ఞానం గొప్ప అని ప్రశ్న కాదు ఇంకొకటి సగుణము గొప్పదా నిర్గుణము గొప్పదా అది కూడా ప్రశ్న కాదు ఇది కూడా ప్రశ్న కాదు బంగారం గొప్పదా ఆ బంగారంతో చేసిన నెక్లెస్ గొప్పదా ఏది గొప్ప నెక్లెస్ అంటే అయితే బంగారం అవతల బారాయ్ తీసుకోండి కాబట్టి అది ప్రశ్న కాదు ఎందుకంటే అసలు ఆ రకంగా రెండు రెండు వేరు అని ముందు కల్పించడం ముందు వాటిని రెండు వేరు లేరు భక్తి వేరు జ్ఞానము లేరు అని ముందు వాటిని రెండు ముక్కలు చేయడం అప్పుడు ఆ రెండు ముక్కల్లో ఏ ముక్క గొప్పది ఒక ఆయన నన్ను అడిగారు నేను ఎవరు శివుడు గొప్ప విష్ణువు గొప్ప అని అడిగితే నేను చెప్పాను నేను కానీ మా నాయనగారు కానీ మా తాతగారు కానీ నాకు తెలిసి వంశంలో పద్నాలుగు తరాల వాళ్ళు కూడా ఆ అటు కలిసిన పాపాన్ని పోలేదు ఇటు కలిసిన పాపాన్ని పోలేదు కాబట్టి మా జలకి తెలియదు ఆ సంగతి మీకేమన్నా తెలుసుంటే చెప్పండి నేను తెలియదు ఎందుకంటే ఆ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది అప్పుడు సూక్ష్మంగా పరిశీలించాలి సో మన సైకాలజీలో ఉండేటువంటి మిస్టేక్ని సూక్ష్మంగా పట్టుకోవాలి శివుడు గొప్ప విష్ణువు గొప్ప అని అడిగాడంటే వాడు ముందు దేవుణ్ణి రెండు మొక్కలు తీశాడు ఓ మొక్కకు శివుడిని పెట్టేది పేరు ఇంకో మొక్కకి పెట్టాడు ముందు రెండు మొక్కలు తీయాలి అప్పుడే ఈ ప్రశ్న ఉడేసుకుంది అలాగే సాధనని రెండు ముక్కలు చేయాలి రెండు జ్ఞానము భక్తి అని రెండు ముక్కలు చేయాలి అప్పుడే కృష్ణ ఉదయిస్తుంది సాధ జ్ఞానము భక్తి ఇప్పుడు అమ్మగారు అన్నం భోజనం వడ్డించారు భోజనము మీరు తృప్తిగా భోజిస్తారు ఆ భోజనం బాగుంది ఇప్పుడు ఆ భోజనము తయారు చేయటంలో అది జ్ఞానమా భక్తే జ్ఞానము అంటే తెలుసు ఉండడం భక్తి అంటే ప్రేమ ఇప్పుడు అమ్మగారు తయారు చేసిన భోజనంలో అది తెలివి ఉండి చేశారా ప్రేమతో చేశారా ఆ ప్రశ్న తప్పయా తెలివి ఉండి ప్రేమతో చేసినా తర్వాత ఇక్కడ భోజనం తయారు చేయటము అది తెలివియా ప్రేమయా ప్రశ్న తప్పు అది తెలివితో కూడిన ప్రేమ ప్రేమతో కూడిన తెలివి ఇంకా అసలు కరెక్ట్గా చెప్పాలంటే ఏది ప్రేమయో అది ఏ తెలివి ఏది తెలివియో అది ఏ ప్రేరణ అని చెప్పాలి అద్వైతంలోకి పోతే కానీ మీకు మీకు గతి దొరకదు దారి దొరకదు కాబట్టి జ్ఞానము గొప్ప భక్తి గొప్ప అనే ప్రశ్న తప్పు సగుణం గొప్ప నిర్గుణం అనే ప్రశ్న తప్పు ఎందుకంటే నిర్గుణము నందు ఒక ప్రావిషనల్గా మీరు ఉపాధిని పెడితే సగుణం వచ్చింది దీంట్లో గొప్ప తక్కువ ప్రసక్తి కాదడు మరి ఏమిటి ప్రశ్న ప్రశ్న ఏమిటంటే చూడండి సగుణోపాసనని అక్కడక్కడ చెప్పారు నిర్గుణోపాసనని మీరు హైలైట్ చేసి చెప్పారు నాకు ఈ అర్జును నాకు ఏది సుగమము అది ప్రశ్న సుగమము విచ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ అండ్ ఫేవరబుల్ టు మీ అది ప్రశ్న ఎస్ ఈ ప్రశ్న బాగుంది కర్ఫెక్ట్ ఆ ప్రశ్నకి ఇంకా తిరుగులేని ప్రశ్న అర్జునుడు ఇప్పుడు మనకి లోకంలో మహాత్ములు కనపడతారు అంటే ఆధునిక కాలంలో ప్రవాచీన కాలంలో మన కాలంలోనే మహాత్ములు కనపడతారు ఇప్పుడు భగవాన్ నమల ఆయన యొక్క ధోరణి నిర్గుణ పరబ్రహ్మ నేను ప్రత్యేక భిన్న అక్షర పరబ్రహ్మ అని చెప్పేనే అలా ఉంటుంది ఆ ధోరణ నిర్గుణ పరబ్రహ్మ ఉంటుంది ఆయన ఏమి రామనామాన్ని ఏమీ కాదండి కానీ ఆయన ఆత్మనిష్ట ప్రత్యేక భిన్న ఆయన ఫోకస్ దాన్ని జరుగుతుంది ఏమంటే శ్రీరామకృష్ణుల వారు ఉన్నారనుకోండి ఆయనది నిర్గుణము సగుణము రెండూ ఉంటాయి కానీ సగుణం వైపు ముగ్గు ఎక్కువ ఉంటుంది సగుణం వైపు ముగ్గు ఎక్కువ నిర్గుణం పాలు తక్కువ సగుణోపాసనకి మొగ్గు ఎక్కువ ఆయన కాలంలోనే శ్రీరామకృష్ణు వారు అనేకసార్లు ప్రస్తావిస్తారు బ్రాహ్మ సమాధ్యం ఉండేది ఎవరో పెద్ద ఫిలాసఫర్ దాన్ని స్టార్ట్ చేశారు నాకు గుర్తురావట్లేదు రాజా రామ్మోహన్ రాయ్ ఒకడు అలాగే ఇంకా పెద్ద పెద్దవాళ్ళు కలిసి బ్రాహ్మ సమాధి ఉండేది వాళ్ళు నిర్గుణం వాళ్ళు రామకృష్ణుల వారిని సగుణం ఎందుకు అది నిర్గుణంతో సరిపడుతుంది కదా అని అడిగేవారు కానీ ఈయన మాత్రం వాళ్ళ నిర్గుణాన్ని ఎప్పుడు కాదనివ్వరు కాదు ఐన్ హీస్ టు హ్యాపీలీ అకామడేట్ గారు Whereas they must have trouble with his sadhana. I am a mobbu shagunam vaipuram. Hanuman Prasad Paddar, Jeyal Govindaka, Swami Ram Subhadasri Maharaj. It won't be half to roll now. Well, mobbu shagunam vaipur akkubha, nirgunam sarat akkubha. Atomayipu mobbu chupishtha. అందరూ మహాత్ములే ఇప్పుడు ఇక్కడ సగుణమా నిర్గుణమా ప్రశ్న కాదు నాకు ఏది సుగమము ఇప్పుడు వంకాయ కూర బాగుంటుందా బీరకాయ కూర బాగుంటుందా అంటే చూడండి అలా కాదు వీడు రోగం పండి లేచాడు బీరకాయ కూర మనిషి పెళ్లి బీరకాయ కూర వేసి వాళ్ళని మెప్పించటం మన వల్ల కాదు వంకాయ కూర చేసేసి దాంట్లో కారము భక్తిగా పాడేసి ఆయువు ఎక్కువ పోసేసి వడ్డించేసేయండి వాళ్ళకి అదే శాస్త్రి అది కర్ఫెక్ట్ వెళ్ళి వారికి వంకాయ కూర అప్పుడే రోదంపళ్ళు లేచిన వాడికి బీరకాయ అది చూసుకోవాలి కాదు ఏ కూర గొప్పది ప్రశ్నే తప్పు కాబట్టి అర్జునుడికి ఏది సుఖము స్వామి రామ్సుకురాశ్రీ మహారాజు ధోరణిలో పోతే మంచిదా లేకపోతే నిసర్గదత్త మహారాజు ధోరణిలో పోతే మంచిదా అర్జునుడికే అది ఏది మంచిదని కాదు మీరు అర్థం చేసుకున్నారో ఆ పాయింట్ చాలా సూక్ష్మంగా నిసర్గదత్త మహారాజు గొప్ప లేకపోతే రామ్సుకురాశీ మహారాజు గొప్ప అని అడిగారంటే యు హోల్ థింగ్ ఆ ప్రశ్నే తప్పు ఇద్దరు కూడా గొప్ప మహాత్ములు ఆత్మస్వరూపం నా ప్రాణానికి వాళ్ళలో ఎవరు అనుకోరు నాకు ఏది సుగమము అది అర్జునుని ప్రశ్న అర్జున ఉచే ఏం సతతయుక్త భక్తస్వాం పంజుపాసతే యేచా చాప్యక్షరం వ్యక్తం దేశాంకే యోగ విత్తమాహ శ్రీకృష్ణుని సమాధానాన్ని కూడా మీకు నేను యాంటిసిపేట్ చేసి పద్ధతి చెప్పేస్తాను ఇప్పుడు సాధనము సాధ్యము అని ఉంటుంది నిర్గుణ పరబ్రహ్మ నిష్ట హైయ్యెస్ట్ స్టేట్ ఆఫ్ రియలైజేషన్ సగుణ ఉపాసన అంటే విశ్వరూప ఉపాసన సగుణ ఉపాసన అంటే మత్కర్మ బృంద అని వర్ణించిన ఉపాసన ఆ హైయెస్ట్ స్టేట్కి తీసుకువెళ్ళేటువంటి చక్కటి సోపానము మెట్టు ఇది సాధనము అది సాధ్యము నెంబర్ వన్ నెంబర్ టూ గీతలో సాధన సాధ్యముల ప్రసక్తి ఎక్కడ వచ్చినా శ్రీకృష్ణుడు హైలైట్ చేసి సాధ్యాన్ని కొంచెం పక్కన పెట్టే ప్రయత్నం అది శ్రీకృష్ణుని యొక్క ధోరణ ఎలా అవుతుంది కర్మయోగం వల్ల సర్వకర్మసన్యాసపూర్వక ఆత్మజ్ఞాననిష్ట సిద్ధిస్తుంది కర్మయోగం వల్లనే సిద్ధిస్తుంది కర్మయోగం సాధనము సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాననిష్ట సాధ్యము కానీ శ్రీకృష్ణుని కనుక ఈ రెండింటిలో ఏదంతా వాయాలు అంటే తయో కర్మసన్యాసాత్ కర్మయోగో విశిష్యతే సరే నీ ప్రాణానికి సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞానం కానీ నీకు అరగరమాను నువ్వు వంకాయ కూడా అలజేసుకునే పరిస్థితులు లేవు మంచిది నువ్వు కర్మయోగాన్ని చేసుకోలేవు నీకు అన్నిట్లో నీకు కర్మయోగము మంచిది ఎప్పుడు కూడా అర్జునునికి ఆయన అర్జునుల కోసం చెప్తాడు అర్జునునివంటి మన కోసం చెప్తాడు రమణ మహర్షి కోసం చెప్పడు అర్జునునివ్వండి మన కోసం చెప్తాడు చెప్పేప్పుడు కర్మయోగము మంచిది కర్మ సన్యాసం కంటే కర్మయోగమే నీకు సుఖకరము నీకు అని చెప్తాడు అలాగే ఇక్కడ కూడా నన్ను సగుణోపాసన సగుణ రూప సగుణోపాసనారూపమైన విశ్వరూపోపాసన చేసుకోమంటావా సత్కర్మ కొత్త అనే శ్లోకములు గుర్తు గుర్తు అక్షర పరబ్రహ్మ ఎందు కలిగి ఉండమంటావా అంటే నువ్వు పనిచేవాయా కాదు అక్షర పరబ్రహ్మ నిష్ట నిసర్గరత మహారాజాదులు ఉన్నారంటే వాళ్ళను ఉన్నవి వాళ్ళు ఎలాగో నన్ను చేరుకున్న వాళ్ళే వాళ్ళ గురించి నువ్వు చెంత చేయకు నువ్వేం చేస్తావంటే ఈ సమలో ఉపాసన పెట్టుకోడు మత్కర్మ కొలు మత్పరబ్రహ్మ అదే నీకు మహామంత్రం నువ్వు అదే పెట్టుకో అని మొత్తం అధ్యాయమంతా కూడా ఆ శ్లోకానికి వివరణ రూపంగా చెప్తాడు అర్జునుని కోసం అర్జునుడు మధ్య మధ్యలో అడుగుతూ ఉంటాడు మరి అక్షర పరబ్రహ్మని వాళ్ళ గురించి నీకెందుకు వాళ్ళని అలా ఉండదు గ్రహమేదో ఓతో హమ్మే అమ అమార స్వరూపే లీని హోగయే వాళ్ళ గురించి నువ్వు ఉండుకోహలేదో చూరు గారు మీరు భాష్యకారులు ఎలా మాట్లాడుతున్నారు అలా సమాధానం చెప్తారు కాబట్టి ఇక్కడ ఇది గొప్ప అది గొప్ప అనే చర్చ ఉండదు ఆ చర్చ చేసేటంటే భేదబుద్ధి ఉన్నవాడే చేస్తాడు అటువంటి చర్చ కాబట్టి సరే ఈ విషయాన్ని మనం బాగానే చూశాము అర్జునుడు ఆచ అర్జునుడు ప్రశ్న వేసుకున్నాడు చూడో శ్రీకృష్ణ ఏ భక్తాహం పద్యుపాసతే భక్తులు ఉన్నారు భక్తులు అంటే మామూలుగా మనకి లోకంలో అలవాటు ప్రకారం భక్తులు ఉంటారు ప్రసాద భక్తులు విగ్రహ భక్తులు అలాగంటే భక్తులు అలా కాదు అంటే గట్టిగా విభూతి పెట్టి భక్తులు ఒకడు గట్టిగా నామం పెట్టే భక్తులు ఒకడు ప్రసాదం తిరుపతి దేవుడి మీద ఎంత ఎక్కువ భక్తు అన్ని ఎక్కువ లడ్డూలు కొనుక్కోవడం అని అలాంటి భక్తి అలాంటి భక్తి కాదు భక్తులు అంటే ఎవరు ముందు భక్త ఆ భక్తుల నిర్వచనం వచ్చేస్తుంది భక్తా భక్తునికి నిర్వచనము భక్తులకి నిర్వచనం అంటే మీరు పురాణాలు వెతకడము నీ డిక్షనరీలు వెతకడం కాదు చేయాల్సింది భగవద్గీత ఇజ్ ఇోన్ లెక్సిక భగవద్గీతలోనే వెతుక్కోవాలి భక్తునికి నిర్వచనం ఏంటి ఇక్కడ వెతికేసుకోవడం ఆ ఫస్ట్ హాఫ్ ఏ వం ఈ విధముగా ఈ విధముగా అంటే మీరేదో మనస్సులో పెట్టుకుని ఈ విధంగా మొదలెట్టుకోవడము మీరేదో మనసులో పెట్టుకుని ఈ విధంగా అంటే షోడశోక జారూ చేసేసి ప్రసాదాలు బాగా వడ్డించి అలా మొదలట్టుకోవడం ఈ విధంగా మీ బుద్ధిలో కాదు ఏ ఓ అంటే ఆ వెనకాల శ్లోకానికి పోవాలి వెనకాల శ్లోకం అంటే పదకొండో అధ్యాయంలో ఆఖరి శ్లోకానికి పోవాలి మత్కర్మకున్న పరమ అనే శ్లోకంలో చెప్పిన విధంగా అని అర్థం ఈ విధముగా ఎలా ఉంటారు భక్తులు అన్నవాళ్ళు నిన్నే సేవిస్తూ ఉంటారు తాం ఉపాసతే నిన్ను ఉపాసిస్తారు ఇప్పుడు చూడండి భగవద్గీతలో భగవద్గీతలో భావనకు జ్ఞానానికి ప్రాముఖ్యం భావనకు జ్ఞానానికి ప్రథమ స్థానం ఉంటుంది కర్మయోగం కూడా ఏ కర్మ చేస్తారని కాదు పాయింట్ కర్మను మీరు చేస్తున్న కర్మనే ఎలా చేస్తారు అన్నది పాయింట్ ఏ కర్మలు చేస్తారని పాయింట్ కాదు ఏ కర్మ అయినా సరే మీరు చేస్తున్న కర్మ మంచి కర్మ చేసుకోండి దానిని యోగ బుద్ధితో చేయి యోగస్థ కురు కర్మ అని సంగం తిక్వా ధనం చేయ కాబట్టి కర్మయోగ సందర్భంలో కూడా ఇట్ ఈజ్ నాట్ సో మచ్ అబౌట్ కర్మ యాజ్ ఇట్ ఈస్ అబౌట్ ది యాటిట్యూడ్ ఆఫ్ డూయింగ్ ది కర్మ అలాగే భక్తి దగ్గరికి వచ్చేప్పటికీ ఎంత పూజ చేస్తారు సహస్రం చేస్తారా అష్టోత్తరం చేస్తారా అంటే జపం నాలుగు లక్షలు చేస్తారా పది లక్షలు చేస్తారా లేకపోతే ప్రదక్షిణాలు మూడు చేస్తారా నూట చేస్తారా దట్ ఈజ్ నాట్ ది పాయింట్ హియర్ భక్తి దగ్గరికి వచ్చేప్పటికీ ఈ భావన ఏ విధంగా ఉంది భావనని బట్టి భక్తిని నిర్ధారిస్తారు బాహ్యమైనటువంటి అత్తహాసాన్ని బట్టి నిర్ధారించే భావనని బట్టి ఆ భావనని నిర్ధారించేటువంటి పదాలు ఉన్నాయి ఏమిటి ఏ ఒకటి సతతయుక్తా పర్యపాసతే ఈ పదములు ఆ భక్తి అనే తత్వాన్ని అవి స్థిరీకరిస్తాయి వాటి దాని ఒక రూపాన్ని ఒక క్షేత్రం ఇస్తాయి అసలు భక్తి అనే పదాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది భక్తి అన్నది చాలా లూతైన విషయం లోతైన విషయం గంభీరమైన విషయం అంతేకాకుండా మానవుని హృదయానికి చాలా దగ్గరగా ఉన్నది మానవుని హృదయాన్ని పునీతం చేయగలిగినటువంటి శక్తి కలిగిన ఒక భావనము భావనకు భక్తి అనే పేరు ఈ భక్తి తత్వాన్ని మరి కొంత వివరంగా మనం ఎయిర్ క్లాస్లో పంటబోటం ఓం పూర్ణముదం పూర్ణముదం పూర్ణా